వి చేసుక ఇటు జరగదము జబదాట కురో సంసారులారా ఏది చూచినా ఎరవెరవే పోది కూడా పొదపింతే ఆదికి ఆది హరి ఒకడే పాదుగా పుట్టెడి భవములె కలుములు లేములు కలుములులేములు కథలింతే నిలుకడగలచో నిజమోను ఇలయును జగమును ఇదే ఇదే తెలిసి చూడగా దినములే ఘనము చెంతల ఇందరు జీవులే బంతుల పుణ్యము పాపమునే ఇంతట ప్రీవేంకటేశ్వరుడే రుషుల గతులై నిలిచే